వామే కవినాము పమశ్రవస్తమేష్రాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శివం వన్మోజీ సాధన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపకాన్ వందే గురు పంపు భద్రం కర్ణే భిశృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తు యశేమదేవ్ యదాయు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాహ స్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతిర్ద్యాతు శాంతిశాంతిశాన్ని బ్రహ్మా దేవాథమస్ బూవ విశ్వనస్ గోప్త సహవిద్యా వివిద్యా ప్రతిష్టా अथर्वाय प्राहा मन उपनिषत् अने पदों अर्था चूस्त उ भाष्य ये इं ब्रह्म विद्यापय आत्म भाव श्रद्धा भक्तिपुरुस्सरा सी उपनिषत्नों మనం దాని దగ్గరికి మనం వెళ్ళాలి ఉప ఉప అది మన దగ్గరికి రాదు ఎందుకంటే మనం తలుపు వేసుకుని ఇంట్లోపల చీకట్లో కూర్చున్నాం అనుకోండి సూర్యకాంతి వచ్చి తలుపు తట్టదు సూర్యకాంతి అలా సూర్యుడు నిరంతరంగా ప్రకాశిస్తూనే ఉంటాడు కానీ తలుపు తట్టి ఇదిగో నేను వెళుతున్న వచ్చాను మీరు తలుపు తీయండి అయినా ఉండదు అక్కడ మనమే తలుపు తీయాల్సి అలాగే మన హృదయంలో ఆ హృదయ కవాటాలను తీయాల్సి ఉండదు మా మానవులకు సంసారం మీద ఉన్న శ్రద్ధ సంసారం మీద ఉన్న భక్తి జ్ఞానం మీద ఉండదు జ్ఞాన జ్ఞానాన్ని ఆశ్రయించి వాళ్ళు తక్కువ అంతా మీడియా కలిసి సమాజంలో పరిస్థితి చూడండి ఎలా వాళ్ళ పరీక్ష రాసైపోవాలి ఎలాగో వాళ్ళ ఉద్యోగ సంపాదించేయాలి అనే కానీ ఎలా డబ్బు సంపాదించేయాలి ఏం చేస్తారు డబ్బు సంపాదించాలి దెన్ వాట్ లక్ష్మి వచ్చేసింది వీటి దగ్గర వివేకం లేదు ఆ డబ్బు వల్ల వాడు ఎంతో హాని దుఖాని పొందుతాడని తప్పిస్తే అదేమి వాడికి ఏమి ఉపయోగపడదండి సో ఆ రకమైన ఆ గ్రీడ్ దాంట్లో ఓపిసరు జ్ఞానం వైపుకి మళ్ళిస్తే చాలా బాగుంటుంది జ్ఞానం మీద ఆ తృష్ణ ఉండాలి ఆ పిపాస థర్స్ ఫర్ నాలెడ్జ్ జస్ట్ విద్యార్థుల్లో మనకి చాలా మంది కనపడతారు అలాంటి విద్యార్థులు ఎప్పుడూ పైకి వస్తారు వాళ్ళ జీవితంలో పైకి వచ్చేస్తారు వాళ్ళు డబ్బు కూడా సంపాదిస్తారు అయితే ఎంత డబ్బు సంపాదిస్తే సక్సెస్ అవుతాడు జీవితంలో అనే మాటకు అర్థం ఒకడు సపోజ్ పదివేలు సంపాదిస్తున్నాడు అనుకోండి ఇంకొకటి ఇరవై సంపాదిస్తున్నాడు అనుకోండి యూ షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ట్వంటీ థౌజండ్ ఫెలో సక్సెస్ఫుల్ ఫెలో దట్ ఈజ్ నాట్ ది బేసిస్ ఫర్ సక్సెస్ ఎందుకంటే సక్సెస్ అనే దానికి అర్థం ఏం లేదు నాకు IIT అంటే ఎంత క్రేజ్ ఉంది సొసైటీలో ఇది ఎప్పటికీ నాకు ఈ దృష్టాంతం ఇలాగే మనస్సు కనిపిస్తూ ఉంది అలాంటి ఐఐటీలు కాన్పూరు అన్నిటికీ ఇంకా మళ్ళీ విత్ ఇన్ ది ఈవెన్ మోర్ పవర్ఫుల్ ఆ ఐఐటి కాన్పూర్లో కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పాస్ అయ్యి తర్వాత యుఎస్ వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి ఐబిఎం లో ఉద్యోగం చేస్తున్నాయన పాపం నానా కష్టాలను పడుతున్నాడు అమెరికాలో ఆయన చూసినప్పుడల్లా నాకు ఈ ఐఐటి గ్రాడ్యుయేట్సే గుర్తుకొస్తాడు కాబట్టి భాగ్యం ఉండాలి కానీ ఐఐటీ ఉంటే వాడు కృతార్థమైపోతాడండి భాగ్యం ఉండాలి సో అతన్ని చూసినప్పుడల్లా నాకు ఇదే అనిపిస్తుంది సో ఒకప్పుడు ఐఐటి అంటే క్రేజ్ కింద ఉండి కాబట్టి ఐఐటిలో పాస్ అయిపోయి అమెరికా వెళ్ళినంత మాత్రాన్ని మనిషిని సక్సెస్ఫుల్ అనడానికి వీలు లేదు సక్సెస్ అనేది అది జ్ఞానాన్ని బట్టి ఉంటుంది ఆత్మ ఆత్మస్వరూపం యొక్క పరిచయాన్ని బట్టి ఉంటుంది కానీ లౌకికమైన వీటిల్లో ఎంత సాధించినా వాట్ ఎవర్ యూ అచీవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వరల్డ్ ఎఫైర్స్ అది క్షణికం అది అలా చూస్తుండగా చేయిదారిపోతుంది కాబట్టి మనము సంసారము నుండి ఉండే శ్రద్ధని భక్తిని ఓపెలు తగ్గించుకుని ఆత్మజ్ఞానము వైపుకి మనము పయనించాల్సి ఉంటుంది ఉప యు టేక్ వన్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్ అటువైపు నుంచి మీకు బోల్డ్ అంత సహాయం లభిస్తుంది ఈశ్వరుని యొక్క అనుగ్రహం చాలా అధికంగా మనం ముందు స్టెప్ మనం వేయాల్సి ఉంటుంది ఈశ్వరుని విషయంలో సో అవిధితో దేవో నయనం భునక్తి అని బృహదారంకంలో ప్రిన్సిపల్ ఒకటి ఉంది a very interesting principle ప్రిన్సిపల్ అది చదివినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఓహో ఈజ్ ఇట్ సో అని నేను ఇమేజ్ అయిపోయాను అది ఎలాగంటే ఈశ్వరుడు మన హృదయంలో నిత్య సన్నిధానంగా ఉంటాడు ఎప్పుడు కానీ ఈశ్వరుని అనుగ్రహం మనకి లభించదు ఎందుకంటే అవిదిత దేవ నయనంక్తి దేవుడు మన హృదయంలో ఉన్నా మీరు తెలుసుకోనంత వరకు ఆ దేవుడు మిమ్మల్ని పాలించడు రక్షించడు ఇది ఎలాగంటే మీ జేబులో వజ్రం ఉంటుంది కానీ అది వజ్రమని దానికి విలువ ఉందని ఆ విలువని మనం జీవితంలో వినియోగానికి తీసుకొని తెచ్చుకోవచ్చునని సంగతి మీకు తెలియాలి మీకు తెలిస్తే ఆ వజ్రం మిమ్మల్ని రక్షిస్తుంది మీకు తెలియలేదనుకోండి ఆ వజ్రం మిమ్మల్ని రక్షించాలి కాబట్టి శ్రద్ధాభక్తి పురస్సరాస్థ సంసారము నుండి ఉండే శ్రద్ధాభక్తులను ఈ ఆత్మ జ్ఞానం వైపుకి కొంతైనా మళ్లించాల్సి ఉంటుంది ఇటు స్టార్ట్ విత్ ఆత్మజ్ఞానం వైపుకు వీడు పయనించాల్సి ఉంటుంది ఉపయంతి అలా చేసినట్లయితే వాడికి నిశామయతి నీ షద్ అని రెండింటికి కలిపి ఆయన అర్థం చెప్తున్నారు షద్ అంటే శ్యామయతి అంటే లేకుండా చేసేస్తుంది నీ అంటే పూర్తిగా నితరాం పూర్తిగా లేకుండా చేసేస్తుంది ఈ జ్ఞానం ఏమిటి లేకుండా చేస్తుంది అంటే గర్భజన్మ జరారోగా జనర్థపూగం సో అనర్థ సమూహము లేకుండా చేసేస్తుంది జీవితము అంటే అనర్థముల యొక్క సమూహమే ఒకదాని తర్వాత ఒకటి పరంపరగా అనర్థములు ఆపదలు అలా ప్రవాహరూపంగా వస్తూనే ఉంటాయి దాని జీవితం అంతకంటే వేరే జీవితం ఏం ఇప్పుడు మనం ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ కామనాపూర్ణమైన జీవితానికి అలవాటుపడి ఈ కామనలు కూడా యోగ్యమైనవే అనేటువంటి ఒక భ్రాంతిలో మనం జీవిస్తూ ఉంటాం కానీ అనర్థము ప్రతి ఒక కామన హృదయంలో పుట్టింది అంటే ఒక సంసారానికి సంబంధించిన కామన మనస్సులో పుట్టింది అంటే అది ఆపదకు దుఃఖానికి బీజావాపం చేసినట్టు బీజవాపము అంటే విత్తనం తల్లడం అనర్థం సంస్కృతంలో మంచి సంస్కృత బలం బీజావాపము అంటే విత్తనాన్ని మొలకేసినట్టు ఇప్పుడు ఇప్పుడు విత్తనం మొలకేస్తే నెల రోజుల తర్వాత మొక్క అవుతుంది ఆ విధంగా ఈనాడు ఒక కోరికను కోరి ఆ కోరికను తీర్చుకుంటే ఆ తర్వాత అది కొంతకాలానికి ఆ కోరిక కోరి తీర్చుకున్న కారణంగా దానివల్ల దుఃఖము తర్వాత ఎప్పుడో ఇట్ ఈస్ లైక్ దాట్ ఇట్ ఈస్ లైక్ దాట్ దానికి దృష్టాంతాలు చెప్తే బాగుండదు శోభగా ఉండదు వినడానికి చెప్పడానికి కూడా శోభగా ఉండదు జీవితం అంత కలుషితంగా సో ఇప్పుడు భార్యాభర్తలు వివాహం చేసుకుని ఎందుకు వివాహం చేసుకోకముందు వివాహం చేసుకోవడానికి తొందరపడతారు వివాహం చేసుకున్న కొంతకాలానికి ఎందుకు వచ్చిన వివాహంలో భగవంతుడు అది రిగట్ అవుతారా అది అసలు వాళ్ళు ఉంటాయా వాళ్ళు తర్వాత వివాహం తర్వాత పిల్లలు ఉంటే బాగుండాలని మహా ఆదుర్గా పడతారు ఇలా ఈ పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అసలు కథంతా అప్పుడు ఆరంభం అప్పుడు వేసిన బీజము అది మొదలకెట్టి అది పిల్లలు వాళ్ళు టీనేజ్ని టీనేజర్ అని అంటారు టీనేజర్ అంటే టీనేజ్ అంటే ప్రాబ్లం ఏజ్ అని అర్థం సో నాకు నేను ఈ అమెరికా దగ్గర వెళ్తుంటే నేను బోళ్ళంత విషయాలు నేర్చుకున్నాను నేను అంతకుముందు నేను శుద్ధ మాయకుడుగా ఉండేవాడిని కోనసీమ అంటే ఎవరికి ఏం తెలుసున్న కాదు అలాగే ఉండేవ్వండి అమెరికా వెళ్ళొచ్చే ఒక దగ్గరలు తెలుసుకుల అక్కడ వాళ్ళు అంటారు నన్ను నన్ను వాళ్ళు కోరి కోరికేవిటంటే స్వామీజీ మీరు కష్టపడి చాలా దూరం నుంచి వచ్చారు మేము చాలా కృతజ్ఞులము మీరు మా పిల్లలకి ఏదైనా కొంచెం బోధించండి అంట అంటే నేనంటాను నేను పిల్లలకి ఏం బోధిస్తానంటే మీకు బోధిస్తానంటే మా బోధకేయంగా అంగారు లేదండి మా పిల్లలకి బోధించండి అంట మా బస్తీలో యాభై మంది పిల్లలు ఉన్నారు మీరు పోషించండి మీకు మేము టికెట్ పంపించేస్తున్నాము విమానంలో వచ్చేసేయండి విమానం సరే విమానం సరే అనుకోండి సో అంట నేనంటాను నేను అలాగ రానుండోయి నేను పిల్లలకి బోధించండి నాకు చేత కాదంట అంటే వాళ్ళు అంటారు అడగటండి మేము ఇంత ప్రేమగా అహ్వానిస్తుంటే పిల్లలకి ఎందుకు పోషించరు అని అడుగుతారు అంటే అప్పుడు నేను అడిగాను ఒకసారి వాళ్ళని వాట్ ఈజ్ అసలు ప్రాబ్లం అయితే పిల్లలు కోకం వాళ్ళు ఏదో అడుగుతున్నారు కలిసికి వెళ్తున్నారు చదువుకుంటున్నారు వాళ్ళని హింస పెడతానంటారు మీరు నేర్చుకోవడం మానేసని అంటే వాళ్ళు అంటారు ఈ పిల్లలతో మేము వేగలేకపోతున్నాం అండి వేర్ ఏ బిగ్ ప్రాబ్లం ఫర్ అస్ వెరీ బిగ్ ప్రాబ్లం ఎంత ప్రాబ్లమో మీరు ఊహ కూడా చేయలేదు అక్కడ ఈ యంగ్ లేడీ పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి షీ సెస్ మనీ ఐఎమ్ గోయింగ్ ఫర్ డేట్ అంటుంది అమ్మాయి అనేప్పటికీ ఈ అమ్మ ఆమె అలాగా చాలా స్టన్ అయిపోతుంది ఎందుకంటే ఈ డేటింగ్ అన్నది దే ఆర్ దే కెనాట్ యాక్సెప్ట్ అందులో యంగ్ లేడీ ఆ మాట అనేప్పటికీ వాళ్ళు అత్యాశ్చర్య పడిపోతారు పిలిచి డేటింగ్ ఈజ్ రాంగ్ అమ్మ అని చెప్పే ప్రయత్నం చేస్తారు చెప్తే వై ఇట్ ఈస్ రామ్ అని అడుగుతున్నాము అడిగితే వీళ్ళు ఏం సమాధానం చెప్పారు ఎంతోమంది మేము ఈ అమెరికా వచ్చి చాలా పెద్ద పొరపాటు చేశామండి చెప్పే సంస్థ చాలా పొరపాటు చేశాం అని ఈ పిల్లల మూలంగా వాళ్ళు పడేటువంటి కష్టాలున్నాయి అం సో సో లైక్ దిస్ ఈ సంసారంలో ఏ అచీవ్మెంట్ అయినా సరే ఇట్ ఎండ్స్ అప్ ఇన్ పెయిన్ అండ్ సఫర్ That is how it is. కాబట్టి ఇది పెసిమిజం అని అనుకోద్దు మీరు ఇది పెసిమిజం కాదు ఏం కాదు ఇది పెసిమిజం అంటే బుద్ధుడు పెసిమిస్ట్ అన్నాల్సి ఉంటుంది ఉపనిషత్ పురుషులు పెసిమిస్ట్ అనాల్సి ఉంటుంది వేఆర్ నాట్ పెస్సిమిస్ట్ వీ లుక్ అట్ ది వర్డ్ ఫర్ వాట్ ఇట్ ఈజ్ వాట్ దట్ ఈజ్ వాట్ ఇట్ కాబట్టి ఈ సంసారం యొక్క ఉన్నది ఏ రకమైన అనుభవమైన సాంసారికమైన అనుభవం దుఃఖాత్మకంగా ఉంది తప్పిస్తే దాంట్లో సంసారికమైన అనుభవాల్లో సుఖం అన్నది అది మృగ తృష్ణలో అంటే ఎండమాములలో నీరెంత ఉన్నదో సంసారంలో సుఖం అంతే ఉన్నది లేట్ ఫోర్ అంతశ్రద్ధ భక్తి అక్కర్లేదు దాని మొహానికి అంతశ్రద్ధ భక్తి అక్కర్లేదు దాని మొహాన్ని ఓపర శ్రద్ధ భక్తి చాలు కొద్ది శ్రద్ధ భక్తి ఇటువైపు మళ్ళించి ఎటువైపు ఉండే మీరు ఊళ్ళ వాళ్ళకేసి మళ్ళీ అని చెక్కర్లేదు స్వర్గం కేసు మళ్ళీ సక్కర్లేదు మీ స్వరూపం వైపుకు మళ్ళించి ఉపయంతి మీ హృదయంలో మీరు దర్శించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అలా చేసినట్లయితే ఇదిగో గర్భ జన్మ జరారోగా జనర్థపూర్వం నిషామయతి షార్ట్ ప్రాబ్లమ్స్ షార్ట్ ప్రాబ్లమ్స్ అంటే నిరంతర సుఖ దుఃఖ ప్రవాహం దట్ ఈజ్ ఈ జన్మ యొక్క సమస్య ఈ జన్మలో నిరంతరమైన సుఖదుఖ ప్రవాహం యో యో టైప్ ఉన్నాం అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అలా నిరంతరంగా నాన్ స్టాప్ రిలంట్ల సైకిల్ ఆఫ్ ప్రెషర్స్ అండ్ పెయిన్స్ బాగా ఉంటుంది అనమాట మనిషికి విశ్రాంతి అనేది లేకుండా ఉంటుంది భగవంతుడు నిద్ర పెట్టాడు కాబట్టి సరిపడంంది ఈ నిద్ర పేరు చెప్పి సమూహం సంసారం బ్రేక్ పడిపోతుంది సంస నిద్రలో కూడా బ్రేక్ పడకపోతే సంసారానికి ది పర్సన్ గోస్ క్రేజీ ఎందుకంటే సంసారము ఇట్ మార్స్ యువర్ హ్యాపీనెస్ సంసారంలో హ్యాపీనెస్ ఏం లేదు కాబట్టి సంసారంలో వైరాగ్యాన్ని కలిగి దీని దగ్గరికి రావాలి వైరాగ్యం వేసి క్యాపిటల్ ఆఫ్ వేదాంత కనుక దీని దగ్గరికి వెళ్ళిన వచ్చినట్లయితే ఈ జనన మరణ దుఃఖ ప్రవాహము జనన మరణ ప్రవాహము సైక్ల్ ఆఫ్ పర్సన్ అండ్ విత్ ఇన్ ఏ గివెన్ లైఫ్ స్పాన్ సైకిల్ ఆఫ్ ప్రెషర్ అంటే పెయిన్ సో నిరంతర ఈ పరిభ్రమణ ఏదైతే కలగ దీనికి అడ్డు దీనికి ఫుల్ స్టాప్ పడిపోతుంది ఫుల్ స్టాప్ అయిపోతే ఏమిటవుతుంది ఏమిటవ్వడం ఏమిటి మీ స్వరూపము పూర్ణము ఆ ప్రశ్నలోనే అజ్ఞానం ఏమిటి ఉన్నది సపోజ్ నేను సంసారంలోకి వెళ్ళడం మానేశాననుకోండి ఏమవుతుంది ఏమవుతుంది అంటే ఆ ప్రశ్నలో అభిప్రాయం ఏమిటంటే దేర్ ఇస్ నథింగ్ హియర్ ఐఎం ఏమిటి మరి ఇది కొంత సంసారంలోకి వెళ్ళకపోతే వాట్ విల్ హ్యాపన్ టు మెయిన్ అడుగు ఆన్ దట్ బేసిస్ దట్ క్వశ్చన్ కనిపిస్తా సో ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ యువర్ రిగ్నర్ ఎనీవే సో పరమ్మా బ్రహ్మగమయతి మీరు సంసారంలోకి వెళ్ళడం మానేసి మీరు ఆత్మనిష్ఠులై అంతర్ముఖులై ఉంటే మీరు పరబ్రహ్మను పొందుతారు ఎలాగో తెలుసిన మీకు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థ జాలముతోటి అంటే పదార్థముల సముదాయంతో వ్యక్తుల సముదాయంతో మనం పుట్టిన దాది వ్యవహరిస్తూ ఉన్నాం ఏం బాగుకున్నాము ఏమిటి సంపాదించాము పుట్టెడు దుఃఖం సంపాదించాము అండ్ తర్వాత ఘోరములైన వాసనలు వంద జన్మలు కష్టపడ్డా కూడా క్షాళన అవనటువంటి వాసనలని సంపాదించుకుని కూర్చున్నాను దట్ ఈన్ వాట్ వీ హ్యాడ్ సో ఇఫ్ యూ మేక్ ఏ లిటిల్ ఎఫర్ట్ అండ్ లుక్ విత్ ఇన్ సెర్చ్ విత్ ఇన్ మీరు అంతర్ముఖులై మీ హృదయంలో మీరు పరిశీలించడం ఈ పెనిట్రేట్ ది సెన్షువల్ అండ్ సెన్సోరియల్ అండ్ మెంటల్ ఎక్స్పీరియన్సెస్ మన సంసారం అంటే ఏం లేదు ఇంద్రియానుభవములకే సంసారం అని పేరు మనస్సు యొక్క అనుభవాలకే సంసారం ఉన్న పేరు బయట ఉందని ఊరికే ధ్యాన్ పెట్ట బయట ఏమీ లేదు ది వాట్ ఈజ్ universe evadu anukuntaru universe is eh, what you experience that is the that is what universe is. so ante kadandi whatever you experience that is the universe and then how do you experience what is the mechanism of experiencing through sense organs or through mind ante ipudu guddi varu puttu gurudu unnadu ankonde puttu gurudu vaani yokka pravanchalanlo roopamu undadu పుట్టు చెడు ఉన్నాడనుకోండి వాడి ప్రపంచంలో శబ్దం ఉండదు సో వాటితో చిత్రమైన ప్రపంచం దాంట్లో శబ్దం అనేటువంటి ఒక విషయం ఉండదు మనకు ఐదు ఇంద్రియాలు పక్కాగా ఉన్నాయి కనుక ఐదు విషయాలు ఉంటాయి సో వాట్ యూ ఎక్స్పీరియన్స్ ఈజ్ వాట్ ది యూనివర్సీస్ అండ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ టూ ఫోల్డ్ ఇంద్రియానుభవము మానసిక అనుభవము అండ్ ఈ సూపర్ఫిషియల్గా మనస్సు యొక్క స్పేస్లో ఉదయిస్తూ ఉండేటువంటి ఈ తరంగముల వంటి అనుభవములే సర్వము అని అనుకుంటూ ఆ తరంగముల మీదే తేలియాడుతో ఆ అనుభవం ఉల్లాసకరంగా ఉంటే ఐఎమ్ హ్యాపీ అనుభవం దుఃఖాత్మకంగా ఉంటే ఐఎమ్ సఫరింగ్ అనుకుంటూ అది జీవితము చాలా పొరపాటు అభిప్రాయం జీవితాన్ని పద్ధతి కానే కాదు ఈ అనుభవముల యొక్క యథార్థత నామరూపాలు కాదు ఆ అనుభవాలను యథార్థంగా తీసుకోకూడదు ఏదైనా ఒక మానసికమైన అనుభవం కలిగిందనుకోండి ఈ అనుభవమే యథార్థము అని అనుకుంటే పొరపాటు ఆ అనుభవం యథార్థం కాదు ఎందుకంటే అనుభవం అలా కాలంలో వచ్చింది ఇంతకు ముందు లేదు ఈ ఉండదు ఓ కాలంలో వచ్చి మరో కాలంలో పోయేది యథార్థం ఎలా అవుతుంది అపియరెన్సే అవుతుందని తప్పిస్తే సో ఈ అనుభవాలు ఏవి కాదు ఈ అనుభవములను కటిల్ల చేసేటువంటి ఈ ఆత్మ చైతన్యము కలదో అదే వాస్తవం అనగా ఏం చేయాలన్నమాట యూ షుడ్ ఇగ్నోర్ దీస్ ఎక్స్పీరియన్స్ ఈ సెన్ష్యువల్ అండ్ నాట్ సెన్షువల్ సెన్సోరియల్ ఎందుకంటే సెన్షువల్ అంటే సమ్ అదర్ కైండ్ ఆఫ్ మీనింగ్ ఏదో సో ఇంద్రియానుభవములను మానసిక అనుభవములను యూ షుడ్ ఇగ్నోర్ దెబ్ వాటికి వాల్యూ ఇవ్వడం మానేసే you should ignore them alagaithe mana simham nadichu velthondum anukondi nakka koosthundi kooshe simham enjastundhi ignore something because our sound whatever that means it is irrelevant and it is insignificant adhe vidhanga manavu samsaralo munduku velthu untay yavo anubhavalu astunday kondu sukhalu kondu dukkhalu astunday paatiki manavu viluvani ivvakoddu you ignore them they are unreal alavu scone poto untay పోతూనే వస్తాయి వస్తూనే పోతాయి వాటి స్వరూపం అట్టిది కాబట్టి ఈ అనుభవముల యొక్క యథార్థత లేదు వాటికి వాస్తవికత లేదు అనే సత్యాన్ని గుర్తించి మీరు మీ హృదయపు లోతులలో అన్వేషించి అన్వేషించడం అంటే వేరే పనేం కాదు ఈ ఇంద్రియానుభవములు మానసిక అనుభవములు కళ్ళ మీరు తెలుసుకోవడమే అన్వేషించటం అలా తెలుసుకుంటూనే యూ విల్ బి ఏబుల్ టు పెనిట్రేట్ The depths of your mind, past this mind to the literal part of this about this нее cyclical heart possible to remember one hace mass We are trying to become overly bipolar If wemapig Usually aqueles that neotic can't whether your body is as per than your body, if you rather you mean all those things. And by the podcast if you try to the meaning of being you are just Новicular you are always well we��aniaUBRABAC but there is also the ones that who Commons have more that is what is called vasana prapancha so vasana prapancha lo jeevisthunna ante shape aa manasu lootulalo unde tunte vastu manaku kaana raadu ee vasana prapancha ni niragavinchi manasu lootulaloki meeru niragavisthone manasu lootula lokam meeru velipotha you will transcend the mind and there you will discover the truth the mystery of your self అక్కడ మీకు వాట్ యా అనే ప్రశ్నకి సమాధానం అక్కడ దొరుకుతుంది అండ్ వాట్ ఈస్ దిస్ వరల్డ్ అనే ప్రశ్నకి కూడా సమాధానం అక్కడే దొరుకుతుంది దేర్ యూ విల్ డిస్కవర్ ది యూ విల్ డిస్కవర్ ఆర్ అండ్రావెల్ ద మిస్టరీ ఆఫ్ దిస్ యూనివర్స్ అండ్ ద మిస్టరీ ఆఫ్ ద సెన్స్ అఫ్ఐ సో ఆ విధంగా మానవుడు పరం అప్పుడు కనుక మీరు మీరు ఆ హృదయాంతరాలములలో ఆ విధంగా ఈ సంసారాన్ని నిరాకరించి వైరాగ్యం హృదయాంతరాలలో మీరు అన్వేషించిన నాడు మీకక్కడ పూర్ణ ఆత్మతత్వము లభిస్తుంది ఎలా లభిస్తుంది మీ రూపంగానే మీ స్వరూపంగానే లభిస్తుంది ఎందుకంటే భిన్నంగా ఏం మీరు పూర్ణలు అనే సత్యాన్ని మీ హృదయంలో మీరు సాక్షాత్కరించుకుంటారు దానికే పరబ్రహ్మను పొందుతా అని అంటారు గమయతి ఇక్కడ షదులు గతి అవసాధనేషు గతి విశరణ అవసాధనేషు ఆ గతి అనే అర్థాన్ని తీసుకుని ఆ పరబ్రహ్మని మిమ్మల్ని ఈ ఆత్మవిద్య పొందింపజేస్తుంది పరబ్రహ్మను పొందుట అంటే కేవలము ఈ దేహానికి పరిమితమై ఉన్నటువంటి వాడను నేను అల్పుడను అనేటువంటి భాంతి ధారణ నుంచి విముక్తుడై మీరు మీ యథార్థ స్వరూపమైనటువంటి ఆ పూర్ణ ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు రం బ్రహ్మ గమయతి ఆ విధంగా ఆ నాలెడ్జికి అంత శక్తి ఉన్నది ఆ జ్ఞానానికి ముంచేతనే ఆ జ్ఞానము నాకు ఉపనిషత్ అనిపేరు తర్వాత అవిద్యాది సంసారకారణంచ అత్యంతం అవసాధిటి అవసాధనాన్ని ఉంది కదా ఉపనిషదులు గతి విశరణ అవసాధన అవసాధనము అంటే నాకు నశింపజేయుట సో ఏమిటి నశింపజేస్తుంది ఈ అజ్ఞానమే సంసార కారణము విద్య ఆది మొన్న అది చెప్తున్నట్టున్నా అదేంటే కామా కర్మ అవిద్య కామ కర్మ అది సైకిల్ మళ్ళీ చాలాసార్లు వస్తుంది సో ఆ సంసార కారణమైనటువంటి అజ్ఞానము దాని పుట్టే కామన దానివలన వచ్చేటువంటి కర్మ ప్రవృత్తి ఈ సైకిల్ ఎలా నడుస్తూ ఆ ప్రవృత్తి వల్ల వాసనలు వస్తాయి ఆ వాసనలు మళ్ళీ అజ్ఞానానికి పోలతో బలాన్ని చేకూర్చి మళ్ళీ పునః వాడి ఎందుకు కామనలను ఉద్బుద్ధం చేస్తాయి ఆ కామనల చేత కర్మలో ప్రవర్తిస్తూ ఉంటాడు ఇట్ గోస్ ఆనండానండా ఇట్స్ ఎ సైకిల్ సో ఈ సైకిల్ కి దెర్ ఈజ్ నో సొల్యూషన్ ఫర్ ద సైకిల్ విత్ ఇన్ ది సైకిల్ సో ఓన్లీ ఆత్మజ్ఞానం కెన్ పుట్ ఎండ్ టు దిస్ వీల్ ఆఫ్ సఫరింగ్ అత్యంతం అవసాదయతి అంటే వినాశయతి ఇుపనిషత్ ఉపనిపూర్వస్య సదేహే ఏవర్థస్మరణాత్ ఇక్కడ అర్థమంతా ఏదో మేము కల్పించి చెప్పామని మీరు అనుకోద్దు స్మరణము అంటే స్మృతి ఇక్కడ పాణిని స్మృతి పాణిని యొక్క వ్యాకరణానికి స్మృతి అని పేరు సో ఏవం అర్థస్మరణాత్ ఉపనిపూర్వస్య సదేహే సదేహంటే సద్ అనే ధాతూనకు ఏవం అర్థస్మరణాత్ ఇచ్చే అర్థాన్ని పాణిని మహర్షి చెప్పి ఉన్నారు విశరణ గతి అవసాధమేషు అనే అర్థాన్ని పాణిని మహర్షి చెప్పి ఉన్నారు ఆ పాణిని మహర్షి యొక్క స్మృతి అనగా వ్యాకరణాన్ని బేసిస్గా చేసుకుని ఉపాని అనే వాటికి జోడించుకుని ఆ ఈ అర్థం మనకి వచ్చినది ఇంతటి అర్థము మనకి వచ్చినది కాబట్టి ఇది స్మృతి స్మృతికి అనురూపమైన వ్యాకరణ స్మృతికి అనురూపమైనటువంటి అర్థం తర్వాత ఇంకా ఉపనిషత్తు అనే పదం పూర్తి చేశాము బ్రహ్మ దేవానాం అనే మంత్రానికి వెళ్లి ముందు మీకు యాజ్ ఏ యాజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఏ బాడీ ఆఫ్ నాలెడ్జ్ ఉపనిషత్తు యొక్క మహిమ ఒక్క మాటలో చెప్పేసి ముందుకు చూడండి మనము మనకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని ప్రపంచంలో ఉండే విజ్ఞానాన్ని ప్రధానంగా సైన్స్ అండ్ రిలిజియన్ అనే రెండు కేటగిరీల్లో విభాగం చేయొచ్చు సైన్స్ అంటే సోషల్ సైన్సెస్ను కూడా సైన్స్లో పారాయడమే హిస్టారికల్ సోషల్ సైన్సెస్ వాళ్ళు పేరే సోషల్ సైన్సెస్ అన్నారు కదా సో ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ ఇది మనిషికి మనిషిని ఉద్ధరిస్తుందా ఉద్ధరించదా ఇట్ హ్యాజ్ ఇట్ సోన్ నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ జ్ఞానానికి ఉండే బట్ ఈ విజ్ఞానము ఈ భౌతిక విజ్ఞానము నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ ఏదైతే కలదో దాంట్లో ఉండే ఇబ్బందులు దానికి లేకపోలేదు సైన్స్ యొక్క అభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన కారణంగా ఇంకా సోషల్ సైన్సెస్ యొక్క అభివృద్ధిని కూడా మీరు అదే ధోరణిలో అదే అదే మార్గంలో ఈ అభివృద్ధి కారణంగా మానవుడు కొత్త కొత్త సాధనాలను అన్నింటినీ కనిపెట్టి భోగా భోగాన్ని అనుభవించడానికి కావలసినటువంటి కొత్త కొత్త సాధనాలను ఎన్నింటినో తన జీవితంలోకి తెచ్చుకోగలిగాడు ఒక యాభై ఏళ్ళ క్రితం జీవితాన్ని ఎందుకు మనం మన ఒక తరం కిరణ వాళ్ళని మనం అడగక్కర్లేదు మన అనుభవమే మనం చూసుకుంటే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు యువకులుగా ఉన్నప్పుడు లేక యువతులుగా ఉన్నప్పుడు ఆ జీవన శైలి ఎలా ఉండేది దాంతో ఈనాటి జీవన శైలిని పోల్చుకుంటే మన జీవితాల్లోనే సైన్స్ చాలా పెద్ద మార్పును తీసుకొచ్చింది అమెరికాలో వాళ్ళు చెప్తారు గత యాభై సంవత్సరాల్లో అమెరికన్ సొసైటీలో వచ్చిన మార్పు అంతకుముందు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్లో రాలేదు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ సొసైటీ ఇంచుమించు ఒకే మోడల్లో నడిచింది ఆల్మోస్ట్ సిమిలర్ స్టైల్లో నడిచినటువంటి సొసైటీ సడన్లీ ఫిఫ్టీ ఇయర్స్లో ఇట్ హాజ్ అండర్గా ఉన్న సచే మెటమార్క్ ఫోసిస్ సచే కెటాక్లైస్మిక్ చేంజెస్ వచ్చాయంటే మీరు అదే సొసైటీ అయినా ఈ సొసైటీ అలాగా మారిపోయి వచ్చిందా దీంట్లో ఒంగలిపురం సీతాకోమచీలిక అయితే ఈ ఆ గొంగలీపురికైనా ఈ సీతాకు ఒక చిలు కాని డౌట్ వస్తుంది అంతటి మార్పు వచ్చేస్తుంది అలాగంటే మార్పు సొసైటీలో వచ్చింది ఒకప్పుడు మీరు ఆలోచించండి కమ్యూనికేషన్ ఎలా ఉండేది పౌరాల మీద ఉండేది మనిషి పరిగెత్తుకు వెళ్ళే ఉత్తరాలు అందజేసేవాడు పరుగు పరుగు మీద వెళ్ళేవాడు నడిచి వెళ్ళేవాడు కాదు పరుగు నడవడం ప్రారంభిస్తే అది తేవద్ది అంచేతనం కపాలా బంట్లోతులు ఉండేవారు వాళ్ళు అంచెలంచెల మీద పరుగుల మీద వెళ్ళేవారు వీడు ఒక మూట కట్టుకుని ఒక చపాల మూట వాడు పది మైల్లో ఐదు మైల్లో పరిగెత్తుతాడు అక్కడ ఒక స్పాట్ ఉంటుంది ఆ మూట వాడికి ఇచ్చేస్తాడు వీడు వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటాడు అక్కడి నుంచి మరొకడు పరిగెడతాడు ఆ విశ్రాంతి రెండు గంటలో మూడు గంటలో విశ్రాంతి తీసుకుని మళ్ళీ అటు వచ్చే మూట అందుకుని పరుగులు ఎత్తుకునేటు ఈ రకంగా వెళ్ళేది పోస్ట్ మన మన జీవిత కాలంలోనే అలా వెళ్ళేది మా చిన్నప్పుడు మన పెద్దలు అలా ఉన్న అలా వెళ్ళేది సో కమ్యూనికేషన్ ఆ విధంగా ఉండేది ఒక మనిషికి ఇంకో మనిషికి సమాచారం చేరటానికి పది రోజులు పదిహేను రోజులు పట్టింది పీపుల్ వర్ were దేవర్ నాట్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దాట్ అయ్యో సెల్ ఫోన్స్ లేవే టెలిఫోన్స్ లేవే అని వాళ్ళలాగా వాళ్ళేం సఫర్ కాలేదు తర్వాత టెలిఫోన్స్ టెలిగ్రామ్స్ అంటే చాలా పెద్ద మన సమాజంలో టెలిగ్రామ్ Telegram ఎన్నో కథలు ఉన్నాయి కూడా టెలిగ్రామ్ వచ్చిందంటే కలు తరి పడిపోయేవారు సో ఇప్పుడు టెలిగ్రాఫ్ అనేవి మాట లేదు అసలు మీరు యూ యూ డోంట్ ఫైండ్ ది వర్ల్డ్ ఇట్ సెల్ఫ్ ఎనీవే తర్వాత టెలిఫోన్ వాజ్ ఏ బిగ్ రెవల్యూషన్ కమ్యూనికేషన్ తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్స్ సెల్ ఫోన్స్ ఆర్ సో నార్మల్ ఈవెన్ సన్యాసి స్కీప్ సెల్ ఫోన్స్ విత్ దెమ్ అరౌండ్ ది మూవ్ ఎరౌండ్ విత్ సెల్ఫోన్ రియల్లీ సో ఈ వికమ్స్ సచ్ ఎ నార్మల్ థింగ్ ది క్వశ్చన్ ఈజ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ డెవలప్మెంట్ టెక్నాలజీ యుగంలో మనం ప్రవేశించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగము అని అంటున్నారు ఇప్పుడేమంటున్నారంటే ఆ సెల్ ఫోన్లో మాట్లాడుకుండగా అవతల వ్యక్తి యొక్క ముఖాన్ని మీరు చూడొచ్చు అని అంటున్నారు ఎందుకే నన్ను సెల్ ఫోన్స్ లేకపోలేదు అది పాపులర్ కాలేదు ఎకనామికల్ గా పాపులర్ ప్రాబ్లమ్స్ ఇవ్వవచ్చు సో ఈ రకంగా సైంటిఫిక్ అభివృద్ధి విజ్ఞానం అభివృద్ధి చెందుటం వల్ల మనిషి యొక్క సుఖానుభూతిలో మార్పు ఏం రాలేదు దట్ ఈస్ ది దట్ is ది ఫన్నీ పార్ట్ ఆఫ్ ఇట్ ది వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ యొక్క మానసిక శాంతికి ఏమీ అది అసలు అనుకూలం కాలేదు వీడు మరింత గ్రీడీగా తయారయ్యాడు మరింత అశాంతిని నింపుకున్నాడు అనేక కొత్త కొత్త రోగాలను తెచ్చుకుంటున్నాడు సైన్స్ అభివృద్ధి చెందడం వల్ల మనిషి ఎట్ the ఎండ్ ఆఫ్ ది డే ది మ్యాన్ ఈజ్ అస్ బెటర్ పర్సన్ హ్యాపియర్ పర్సన్ అని చెప్పడానికి అసలు ఏమీ అవకాశం ఉంది చాలా విడ్డూరమైన విషయం అలాగే మీరు ఏ రంగాన్ని మెడికల్ ఫెసిలి మెడి మెడిసిన్స్ చూడండి ఒక ఆయన నాతో చెప్తే నేను ఆశ్చర్యపోయినా ఆయన అన్నారు మీరు ఆ సొసైటీలో జనరల్గా ఉన్నటువంటి రోగాలను బట్టి ఆ సోషల్ లైఫ్ని మీరు జడ్జి చేయొచ్చు అని సొసైటీలో ఇప్పుడు మలేరియా కలరా అతిసార వ్యాధి అంటూ ఉంటారు ఇటువంటి రోగాలతోటి బాధపడుతున్నారు అంటే అక్కడ వాళ్ళు క్లీన్లీనెస్ సోషల్ క్లీనింగు అది బాగులేదు అని మనం జర్పించేయచ్చు లెటరింగ్ అది చేస్తూ ఉంటారు క్లీన్గా ఉండకపోవడం మూలంగా ఈ వ్యాధులు ప్రసరిస్తూ ఉంటాయి అని మనం జపించేయొచ్చు అని అంతేకాకుండా హార్ట్ అటాక్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి కార్డియాలజీ ప్రాబ్లమ్స్ అధికంగా ఉన్నాయనుకోండి అలాగే సైకోసొమాటిక్ డిసీజెస్ అని ఉంటాయి సో ఆస్త్మా ఇంకా అదర్ సైకోసొమాటిక్ డిసీజెస్ అంటే మనస్సులో ఉద్రేకం అధికంగా ఉండటం చేత వచ్చేటువంటి వ్యాధులు వీటి యొక్క పర్సంటేజెస్ అవి చూసినట్లయితే ఈ సొసైటీ ఈజ్ ఇన్ జనరల్ వెరీ అన్రెస్ట్ ఫుల్ అని మనకి తెలుసు తర్వాత అమెరికన్ సొసైటీలో ది బిగ్గెస్ట్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం ఏమిటో తెలుస్తున్నాయి ఈ రోజుని ఒబేసిటీ బిగ్గెస్ట్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం మీరు స్టాటిస్టిక్స్ వింటే మీరు ఆశ్చర్యపోతారు నేనైతే ఆశ్చర్యపోయాను వాళ్ళు వెయిట్ బాడీ వెయిట్కి సంబంధించి వాళ్ళు మూడు స్కిల్స్ ఉన్నాయి నార్మల్ ఓవర్ వెయిట్ అండ్ ఒబీస్ సో మూడు కేటగిరీలు ఈ హైట్కి ఈ వెయిట్ ఉండాలి దట్ ఈస్ నార్మల్ రేంజ్ ఇస్తారు ఒక ఫిఫ్టీన్ కేజీ రేంజ్ ఇస్తా ఆ రేంజ్లో అంటే నార్మల్ మీరు ఉండవలసిన వెయిట్ కంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ఉన్నారనుకోండి inka వెయిట్ ఇంకా ఆ obese ఇంకా ఎక్కువ ఉన్నారంటే ఒబీస్ category చెప్పేసి వాళ్ళు మూడు కేటగిరీలు obese వచ్చేసి మళ్ళీ ఒబీస్లో ఎవరు వెరైటీలు వేశారు మొత్తానికి మూడు కేటగిరీలు ఓకే అమెరికన్ పబ్లిక్ దే are సిక్స్టీ పర్సెంట్ ఓవర్ వెయిట్ అంటే నార్మల్ పీపుల్ ఫార్టీ పర్సెంటే ఉంటారు overweight. And within the అండ్ విత్ ఇన్ ది సిక్స్టీ పర్సెంట్ దట్ విత్న్ ది ఓవర్ వెయిట్ పీపుల్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బీచ్ అంటే అర్థమేంటి మీరు అమెరికాలో రోడ్డు మీద నడుస్తూ ఉంటే మీ గురించి హాలీవుడ్ సినిమా లాగా ఉంటుందనుకుంటున్నారా కానీ మీరు ఎరుగులో హాలీవుడ్ అంటే వాళ్ళు ఉరికి అలాగే ఆర్టిఫిషియల్గా కావాల్సిన యాక్టర్లని వాళ్ళని ప్రోగ్రెస్కొచ్చి అక్కడ అలా పెడతారంతేగాని హాలీవుడ్ సినిమాలో ఏమి ఉండదు మన మీకు ది బస్ట్ పాసిబుల్ ఒబేసిటీ మీకు అమెరికాలో కనబడుతుంది ఎలాంటి ఒబేసిటీ అంటే ఇది కనాటి ఇమేజిన్ నేను ఆశ్చర్యపోతూ ఉంటాను ఒబేసిటీ చూసి దుఃఖం కలుగుతుంది జాలి కలుగుతుంది ఎందుకు ఈ ఒబేసిటీ నేను అక్కడ ఉన్న డాక్టర్లని వాళ్ళని ఎందుకంటే క్యూరియాసిటీతో ఇన్వేషన్ Inquiry just ఎంక్వైరీ చేస్తే ప్యూర్లీ బికాస్ ఆఫ్ ఇంటలిజెన్స్ భోగానుభవానికి లోబడినటువంటి జీవన శైలి కాదు ఇంటలిజెన్స్ వర్క్లెస్ ఈట్ మోర్ అండ్ ఎంజాయ్ మోర్ అండ్ the ది టెన్షన్ ఆఫ్ ది the ది అండ్రెస్ట్ ఆఫ్ ది మైండ్ కంట్రిబ్యూట్స్ టు ఏ వెరీ లార్జ్ ఎక్స్టెండ్ టు ఓవర్ ఈటింగ్ You know that? సో అండ్ నేను ఓవర్ ఈట్ చేస్తున్నానేమో అని బెంగా ఇది ఒక కొత్త వ్యాధి ఎనర్జీరియా అనే వ్యాధులు ఉంటాయి చూసారా బట్ ఇది పేరు పెట్టకపోతే మనం బతికిపోయామే నిజంగానండి మీరు ఆలోచించి చూడండి పేరు పెట్టారనుకోండి ద పర్సన్ ఈజ్ ఇన్ సఫరింగ్ ఉందంటే ఏం పర్వాలేదండి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే వాడు వచ్చేస్తాడు ట్యాబ్లెట్ వేసుకుంటే బాగానే బతికేసాడు ఆస్టియో ఆర్ప్రైటిస్ అని వాడికి చెప్తే ఇంకా వాడు అది పట్టుకుంటుంటాడు ఈ లాటిన్ నేమ్ ఒకటి పట్టుకునేది నేను ఏదో మహావ్యాధితో వాడు రా అది వాడు అదుపుకుంటూ ఉంటాడు అండ్ యాజ్ ఐ టోల్డ్ you ఇఫ్ యూ ఫీల్ అది హెల్త్ యూ హెల్త్ యూ ఆర్ ఇల్ హ్యాపీ హెల్త్ అండ్ ఇఫ్ యూ ఫీల్ హెల్దీ యూ ఆర్ హెల్దీ సో వాడు నామధేయాన్ని మీకు అంటకడతాడు ఏమందండి శరీరం ఉన్న తర్వాత ఏదో పేరు సో ఈ చిత్ర చిత్రాలైనటువంటి peru. So, uh, chitra chitra ఆ లాటిన్ పదాలు అల్లాలల్లాగా పెట్టేసుకుంటూ ఉన్నాడు సో ఆ పేరు ఒకటి మీకు అప్పు చెప్పేసాడు అనుకోండి ఇంకా పేరు కొట్టుకుంటుంటా ఏదైనా ఏమైనా ఎలా ఉన్నారంటే ఏం చెప్పమంటారండి రీసెంట్లీ ఐ హ్యావ్ కార్డియో థొరాసిక్ ప్రాబ్లమ్స్ అంటాడు ఈ పదాలు ఏవో కొట్టుకోవచ్చు చిన్న సమస్య ఉందో దాన్ని పేరు పేర్లు చాలా డేంజరస్ అయితే సో ఈ విధంగా అమెరికన్ సొసైటీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాట వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు బాగుండదు I can get away with you. It. it is to a large extent, it's a Sikh society. And the British society is a Sikh society. They have discovered a particular kind of diabetes which comes in old obese people, in children. The female-loyed diabetes, which is the first time in the history of medicine they have discovered this diabetes in children. ఎటువంటి చిల్డ్రన్ తెలుసా ఒబీస్ చిల్డ్రన్ సో ఈ వ్యాధులను బట్టి మీరు సొసైటీ యొక్క నాడిని పసిగట్టచ్చు ది ది డిసీజెస్ దే ఆర్ ఎన్ ఇండికేటర్ ఫర్ ది నేచర్ ఆఫ్ సొసైటీ కాబట్టి సైన్స్ యొక్క అభివృద్ధి వల్ల మానవుడు కృతార్థుడవుతాడు సమాజం కృతార్థం అవుతుంది అంటే పొరపాటు లేదు గ్లోబలైజేషన్ అనదర్ నేమ్ ఫర్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఇట్ హ్యాస్ మేనీ మెనీ ఫిట్ ఫార్మ్స్ తర్వాత ఈ సైన్స్ యొక్క అభివృద్ధి ఎలా ఉంటుందంటే ఎంత అభివృద్ధి వచ్చినా మన హృదయంలో వెలితిని అది తగ్గించే పనే లేదు మరింత పెంచుతుంది తప్పిస్తే వెలితిని తగ్గించి మనిషికి తన పూర్ణత్వ అనుభవానికి రావాలి scientific advances and technological advances ki chukke duru or one does not happen we want science we want scientific advances but you cannot you know maniki samithogotunda you cannot put all the eggs in the same basket so our entire life ne you cannot put it in the hands of science and technology you should not do that so you should utilize science and technology in a particular part of our life understand that is one thing Then religion. Sign-sign-sign-sign-sign-sign-sign-sign-sign-sign-sign-sign. Come to religion. Meera yav nukohkanne nila-nana. Every religion in the world is having the stamp of superstition on its face. Meem is an de hal-la-la. Religion antae superstition. Yedo kontha illa shastra mvithin chindi karma, anu e karman chayali, e upasana illa chayali, antae parwal ezo. అంతవరకు పర్వాలేదు దాన్ని జ్ఞానం కాపలా కాస్తూ ఉంటుంది కర్మ ఉపాసనని జ్ఞానము ఆత్మజ్ఞానము దానికి రక్షణ ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టేసి మీరు కనుక కేవల కర్మా ఉపాసనలో పడిపోయారంటే మీరు ఆ ఆ ఉపాసనలో ఆ కర్మలు అవి చెలవలు పొలవలుగా అల్లేసి వెరితల వేస్తాయి వెరితల వేయడం అంటే తెలుసు కదా చాలా చిత్ర విచిత్రాలు మార్గంలోకి వెళ్ళిపోతాయి నన్ను ఒకళ్ళు ఒక దేవి ఆలయానికి ఇన్వైట్ చేశాను ఇన్వైట్ చేసి దేవి కామాఖ్య అండి చాలా గొప్ప పవర్ఫుల్ దేవి తమరు దయచేయవలసింది నేను ఎరుగున్నాను దేవి నాకేం కొత్త ఏం కాదు కామాఖ్యా అని ఇన్వైట్ నేను వస్తాను నాకేం అభ్యంతరం లేదు కానీ మీ కామాఖ్య అంటున్నారు కామాఖ్య నేమ్ ఈజ్ వెరీ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషల్ సిగ్నిఫికెన్స్ కామాఖ్య అక్కడ పశువధని చేస్తారా ఏమి అని అడిగాను అంటే ఆయన అన్నారు మేము ఇప్పుడు ఇక్కడ చేయవండి కామాఖ్యాదేవి లో గౌహతిలో జంతుబలిని కోరుతుంది మా కామాఖ్యాదేవి జంతుబలిని కోరదు చెప్పారు అంటే నేను అన్నాను అదేమిటండి కామాక్ష్యాదేవి మీ కామాఖ్య జంతుబలిని కోరినందుకు మీకు నేను చాలా కృతజ్ఞతను చాలా సంతోషం ఐఎం వెరీ హ్యాపీ టు లిజన్ టు దాట్ బట్ హౌ టు యూ సే కామాఖ్య అస్సాంలో ఉండే కామాఖ్య జంతుబలని కోరుతుంది అని హౌ టు యూసేద అని నేను అడిగాను అంటే మరి అక్కడ జంతుబలని ఇస్తారు అంటే అక్కడ జంతువులను ఇస్తారంటే ఆ దేవు కోరిందనా చూడండి దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్ సూపర్ సివి కోరిందా దేవి కోరుతుందా వచ్చి అంటే కోరుతుంది అంట వీడి వాసనని దేవు మీద వీడు సూపర్ ఇంపోజ్ చేస్తాడు వీడికి వాసన ఉంది ఏది జంతుబలి ఇచ్చేసినట్లయితే ఆ పూజకి మన పవర్ వచ్చేస్తుంది ఆ ఉపాసనకి పవర్ వచ్చి నా కోరిక తొందరగా తీరుతుంది అనే వాసన వీడిలో ఉంటుంది ఆ వాసనకి వీడు వీడు అర్థం ఇలా చెప్తాడు ఏమని దేవి నాకు కనబడి జంతుబలిని కోరింది అని అర్థం చెప్తాడు వీడికి దేవి కనపడుతుంది కూడా ఎందుకంటే వీడికి కనపడేదంతా వీడు వాసనయే కనపడుతుంది కదండి వాసనే రూపాన్ని వేసుకొచ్చి కనపడుతుంది వాసనా ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడు కాబట్టి వీడు అదే వాసనను కలిగి ఉంటాడు నిద్రపోతాడు ఆ నిద్రలో ఈ వాసనలు ఉద్బుద్ధమయ్యి ఆ రూపంగా భాసించి నాకేమో మేకని బలి అని వీడికి అనిపిస్తుంది నిద్రలో వస్తుంది మొన్ననాడు వీడు అదివో నాకు దేవి మేకని బలి అని చెప్పింది అంటే సో కామాక్షదేవి కోరింది అని నేను ఆ అబ్జెక్ట్ ఎట్టు ఇటు కామాక్షదేవి అలా అయింది కోరుతుందండి సకల ప్రాణులు కూడా కామాక్షదేవి యొక్క సంతానమే కొంతమంది ప్రాణులను యొక్క భాగ్యం కోసం వీళ్ళ కోరికలు తీరడం కోసం ఇతర ప్రాణులను నాకు బలిచ్చేసేయండి నేను తినేస్తానని అలా కాడనా కోరుతుందా అంటే హీ డి నాట్ లైక్ వాట్ ఐస్ ఇట్ ఈస్ సచ్ ఏ సింపుల్ థింగ్ ఒక ప్రాణికి మనం హానిని చేయకూడదు లివ్ అండ్ లెట్ లివ్ అనే సింపుల్ ఫిలాసఫీ మీరు ఏ హాలీవుడ్డో లేకపోతే ఏ న్యూయార్కో వెళ్ళి చెప్తే వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు వేరాజ్ ఒక ఉపాసకుడికి ఈ మాట చెప్పి మీరు నమ్మించలేదు you do not convince question why what happened to him ante uh, i told you the every religion in the world has the stamp of superstition on space kavate religion ni we have to use it cautiously edo science science ni itte se religion annu poteeskunte edo i putunnannu meeru anukondi you have to use science cautiously you have to use religion consciously okka maata nenu manalu chestanu you are not for the science science is for you and you are not for the religion edo swargam unde yagam unde mari evallu cheyipothe aa yagam evallu chestharu evallu yagam cheyipothe swargam ki evallu veltharu dont worry about swarga man dont worry about yag you check whether you need it you investigate whether you need it be at least selfish in the right way that <laughs> is the only way <laughs> so you are not religion is not for you are not for the religion people should not be made uh, pawns in the game of religion this happens all the time edho mahatmundu kuttegeradam religion per thotte o 17 lo 15 lo nanaka shatalu paddam aa taruvata చాలా నిరుత్సాహంతో బయటకు వచ్చి వేలమోహం వేసుకుని ఇంట్లో కుట్టడం ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కనబడతారు కాబట్టి డోంట్ బికమ్ ఏ విక్టిమ్ ఆఫ్ రెలిజియన్ టేక్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ రెలిజియన్ డోంట్ బికమ్ ఏ విక్టిం ఆఫ్ సైన్స్ టేక్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ సైన్స్ ఎలా సైన్స్ రెలిజియన్ అలా ఉంటే ఈజ్ దేర్ నో వే అవుట్ మనిషికి అసలు హోప్ ఉందా ఎందుకంటే సైన్స్ రెలిజియన్ రెండు అటువంటి సమస్యల సమస్యలతో నిండి ఉంటే మనిషికి ఆశాకరణమైనా ఉందా ఉంది ఏమిటది ఉపనిషద్ది నా లక్ష్య నేను ఉపనిషత్తు గురించి చెప్పడం కోసం ఇదంతా ఇష్టం దట్ ఈజ్ ఉపనిషత్ సో అంటే ఉపనిషత్తు పాఠం నేను చెప్తున్నాను కాబట్టి ఇలా చెప్పాను అనుకోండి ఇది మహాత్ము యొక్క అనుభవం ఈ విధంగా అండ్ ఇందటి ఉపనిషత్ ముండపనిషత్ ఈజ్ ద మోస్ట్ ఫండమెంటల్ ఉపనిషత్ ఇంకా దాని వాల్యూ నేను ఐ కెనాట్ రియల్లీ ఓవర్ ఎంఫసైజ్ ఇట్ అంతటి సమగ్రమైన అంతటి మధురాతి మధురమైనటువంటి ఉపనిషత్ సో కాబట్టి తప్పనిసరిగా మానవులకు గొప్ప ఉపకారాన్ని ఈ అజ్ఞానాన్ని పోగొడుతుంది కాబట్టి వాట్ యు ఆర్ స్టడీయింగ్ ఇస్ సంథింగ్ సుపీరియర్ టు బోత్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్ వన్ సైడ్ అండర్ రెలిజియన్ అన్ ది అదర్ సాయ్ ఇట్ ఈస్ ట్రూలీ యూనివర్సల్ వండర్ఫుల్ నాలెడ్జ్ ఈ ఈ జ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటే సైన్స్ యొక్క గ్లోరీ మీకు సాక్షాత్కరిస్తుంది సైన్స్ లో ఉండే ఫిట్ ఫాల్స్ మిమ్మల్ని దరిదేర రెలిజియంలో ఉండే గ్లోరీ మీకు దగ్గరకు వస్తుంది రెలిజియంలో ఉండే గుడ్ పాయింట్స్ దాంట్లో ఉన్నాయి ఒక డిసిప్లిన్ ఉంటుంది కర్మానుష్ఠానము అది ఏం చేస్తుందంటే జడత్వాన్ని పోగొడుతుంది అవిద్య మృత్యుని తీవ అవిద్య అంటే కర్మ కర్మచేత మృత్యు అంటే జడత్వం ఆ జడత్వాన్ని పోగొడుతుంది మనిషి పొద్దున్నే లేచి సూర్యోదయం కాకుండా స్నానం చేసి సూర్యుడికి అర్జును ఇవ్వరా అని చెప్తే మేము చిన్నప్పుడు అదేదో ఒక పెద్ద జీవిత సత్యం కింద స్వీకరించి చేసి వాళ్ళం అలా కొన్ని సంవత్సరాలు చేయటం జరిగింది ఇట్ హ్యాస్ ఇట్ సో గ్లోరియస్ రిజల్ట్ సో ఆ కర్మలోనూ ఉపాసనలో ఉండేటువంటి మాధుర్యాన్ని ఆ డిసిప్లిన్ ని దానివల్ల ఉండే ప్రయోజనాన్ని మనం పూర్ణంగా సంపాదించవచ్చు పిట్ ఫాల్స్ నుంచి పక్కన పెట్టాలి ఆల్ దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ది లైట్ ఆఫ్ ఉపనిషత్ ఇట్ అది ఉపనిషత్తు యొక్క అర్థం శంకరులు దాన్ని శాస్త్రీయమైన భాషలో చెప్పారు దాన్నే నేను కొంచెం మోడర్న్ భాషలో చెప్పాను తాత్పర్యం సో ఈ విధంగా ఉపనిషత్తు యొక్క విశిష్టతను మనం గుర్తించిన తర్వాత నో వై గోయింగ్ టు మంత్ర వ్యాఖ్యాన మంత్ర విచార ఇప్పుడు కూడా లోకంలో ఉపనిషత్ యొక్క స్టడీస్లో నేను రెండు ప్రవృత్తులను చూశాను అంటే నేను బాగా ఇవన్నీ చూసి ఐ ఐ ఇన్ దట్ గేమ్ ఇన్ ది లాస్ట్ త్రీ ఫోర్ డెకేడ్స్ సో అంతే కాకుండా చాలా మంది మహాత్ములతోటి కలిసి సంచరించటము శుశ్రూష చేయటము ఆ ఒక తపస్సు చేయటం చేత నాకు ఆ ప్రవృత్తులన్నీ సుస్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి that's why i feel like sharing with you that is how it is ondu pravruthi ga nadaputthai lokam okati i know any number of orthodox vedantic scholars who have who are totally devoted to text and scholarship text based scholarship ku devote ayyuntaru and they are experts in na analyzing the text statements. In fact, while devotion to text is so much that they split the hair in analyzing a statement, but in the case of the way, we can do the same level of the way. We can do the same scholarship. But we can do the same thing, and we can do the same thing, and we can do the same thing. అలాంటి పెద్ద పెద్ద పండితులు